ఇప్పుడు వృత్తిరత్నావళి రెండు వందల ఒకటవ అంకము చూడండి అట్లే ముఖ్య సిద్ధాంతమందు సకల అధ్యాసములకు అధిష్టానము చేతనమే యమును ఇంత దగ్గర అనేక అధ్యాసముల గురించి తెలుసుకుంటూ వచ్చాము అందులో ముఖ్యంగా ఒకటి అన్యోన్య అధ్యాస అన్యమునందు అన్యం యొక్క అధ్యాస అతస్మిన్ తద్బుద్ధి అది కాని దాని యందు అది అనేది బుద్ధి వెండి కాని శుక్తి ఎందు వెండి అనేది బుద్ధి ఆ తస్మిన్ అంటే శుక్తి ఎందు వెండి లేదు అయినా కాని తస్మిన్ తద్బుద్ధి అంటే వెండి అనేటువంటి బుద్ధి రచిత బుద్ధి ఇది అధ్యాస అట్లే ఆత్మయందు ప్రపంచం లేదు దేహాధిక ప్రపంచం లేదు లేకున్నా కాని ఉన్నది అని అనుకోవడం నేను కర్తను నేను భోక్తను నేను బ్రాహ్మణుడిని నేను కుంటి వాడిని నేను గుడ్డి నేను ఆకలి దప్పులు గల వాణ్ణి అని విధంగా దేహ ధర్మాలను ఇంద్రియ ధర్మాలను అంతఃకరణ ధర్మాలను తన ఎందు ఆరోపించుకొని మరియు దేహాదులను కూడా స్వరూపం చేత ఆరోపించుకొని వ్యవహారం చేస్తున్నాడు ఇదంతా అధ్యాస కాబట్టి ఏ ఆత్మ ఎందైతే దేహాదిక ప్రపంచం లేదో దాని ఎందు కల్పించుకొని అదే నేను అనుకోవడం ఆత్మయందు అనాత్మను అనాత్మయందు ఆత్మను ఆరోపించుకొని వ్యవహారం చేస్తున్నాడు ఇది అన్యోన్యాధ్యాస అంటారు ఇది సకల అధ్యాసలకు మూలం ముఖ్యమైంది తర్వాత అనేక భేదాలు చెప్పుకున్నాం ముఖ్యమైనది అన్యోన్యాధ్యాస అంటే ఆత్మయందు అనాత్మదే అనాత్మయందు ఆత్మ అధ్యాస ఇది అయితే ఇక్కడ ఆత్మయందు అనాత్మ అధ్యాస అన్నప్పుడు ఆత్మ అధిష్ఠానమైంది అనాత్మ అధ్యస్థమైంది ఇక అనాత్మందు ఆత్మ అధ్యాస అయింది అని అన్నప్పుడు అక్కడ అనాత్మ అధిష్ఠానమైంది ఆత్మ అధ్యస్థమైంది అని ఇట్లా అనిపిస్తుంది ముక్షులకు అయితే అప్పుడు అనాత్మ అధిష్టానం మరి అధ్యస్థము ఏ పదార్థం ఉన్నదో అది నివృత్తమైన తర్వాత అవశిష్టమై అధిష్టానం ఉంటుంది ఒకవేళ అనాత్మను అధిష్టానముగా చెప్పితే అప్పుడు మరి అధ్యాస నివృత్తి అయిన తర్వాత అధిష్టాన రూపం అనాత్మ కూడా నివృత్తి కాకుండా ఉంటుంది అన్నప్పుడు ఆత్మ ఉన్నది అనాత్మ ఉన్నది రెండు ఉంటాయి మళ్ళీ అధ్యాస నివృత్తి అయిందని ఏ విధంగా చెప్పేది అని ఈ విధంగా శంక ప్రాప్తమవుతుంది అయితే ఇక్కడ మనకు గ్రంథకర్త శ్రీ పండిత్ పీతాంబర్జీ వారు అంటారు అలాంటి శంక చేయడానికి ఏమీ వీల్లేదు ఎందుకనంటే సకల అధ్యాసములకు ఆత్మనే అధిష్టానం ఉన్నది చైతన్యమే అధిష్టానం ఉన్నది ఆత్మన యందు అనాత్మన అనాత్మను చెప్పినప్పుడైతే చైతన్యం అధిష్టానం ఉన్నది అందులో వాదం లేదు కానీ అనాత్మయందు ఆత్మ యొక్క అభ్యాసం చెప్పేటప్పుడు కూడా అక్కడ కూడా చైతన్యమే అధిష్టానం ఉన్నది ఏ విధంగా ఒక పటమునందు అంటే ఒక వస్త్రం ఒక కళాకారుడు చిత్రాలు గీస్తూ ఉన్నాడు రంగురంగులు వేసి అనేక చిత్రాలను గీస్తూ ఉన్నాడు నది పర్వతములు చెట్టు గట్టు పశు పక్షి మొదలైనటువంటి ఇవన్నీ గీస్తూ ఉన్నాడు అక్కడ ఒక స్త్రీ బొమ్మను కూడా గీసాడు ఆ పటం ఒక స్త్రీ యొక్క చిత్రాన్ని కూడా గీసాడు ఆ స్త్రీ యొక్క చిత్రం ఎలా ఉంది అనంటే ఆ స్త్రీ యొక్క సంఖలో ఒక చిన్న అమ్మాయి కూడా ఉన్నట్టు అంటే ఆ చిన్న అమ్మాయిని ఎత్తుకొని ఆ స్త్రీ ఉన్నట్టుగా చిత్రము గీశాడు ఇప్పుడు సకల చిత్రాలకు ఆధారమేవారు వస్త్రము అందులో స్త్రీ బొమ్మకు కూడా ఆధారము వస్త్రము అయితే ఎవరైనా చిన్నపిల్లలకు అడిగితే ఎవరా ఆ అమ్మాయి ఉన్నదే చిన్నపిల్ల ఆ చిన్నపిల్ల ఎక్కడుంది అని అడిగితే వాళ్ళ అమ్మ ఒడిలో ఉంది అంటాడు అంటే ఆ చిన్నపిల్లకు ఆధారం ఎవరైనరు అమ్మ అంటే ఆ స్త్రీ బొమ్మ ఇట్ల వ్యవహారం అంటే ఆ అమ్మాయికి ఆధారము ఆ తల్లి అన్నారు కానీ విచారపరులైతే ఏమంటారు ఆ అమ్మాయికి మరియు ఆ తల్లికి స్త్రీకి రెండిటికి కూడా ఆధారం వస్త్రమే ఎందుకు రెండు కూడా ఎక్కడ గీయబడ్డాయి వస్త్రం నంది రెండిటికి ఆధారమేవు వస్త్రం అయితే వస్త్రం నందు స్త్రీ బొమ్మ స్త్రీ బొమ్మ మళ్ళీ అమ్మాయి అట్లా చైతన్యం నందు అనాత్మ అనాత్మయందు చైతన్యము అధ్యసంటే వాస్తవంగా రెండింటికి అధిష్టానం ఒకటి చైతన్యం అయితే మధ్యలో అనాత్మ అనేది ఒక ఏమంటారు మధ్యస్థమైనటువంటి ఒక అధిష్టాన రూపకంగా వ్యవహార రీతి చేత చెప్పుకోవడం అంతే వ్యవహారానికి చెప్పుకోవడం అంతేగాని వాస్తవం సర్వమునకు అధిష్టానము చైతన్యమే అందుకని సకల అధ్యాసములకు అధిష్టానం చైతన్మే ఆత్మ ఏందో అనాత్మ చెప్పండి అనాత్మ ఏందో ఆత్మ చెప్పండి కేవల సంబంధ అధ్యాస చెప్పండి సంబంధ సైత సంబంధీ అధ్యాస చెప్పండి కేవల ధర్మాస అధ్యాస చెప్పండి ధర్మ సైత ధర్మీ అధ్యాస చెప్పండి అన్యోన్య అధ్యాస అన్నితర అధ్యాస ఏదైనా చెప్పండి సకల అధ్యాసాలకు అధిష్టానము చైతన్యమే ఉదాహరణకు రజ్జువందు సర్పము ప్రతీతి యగునేని ఒక వ్యవహారికమైనటువంటి రజ్జు ఒక తాడు పడి ఉంది అనుకోండి దాని ఎందు సర్పభ్రాంతి అయింది అచ్చటను ఇదమాకార వృత్తి అవచ్చన్న చేతనాభిన్నము రజ్జు అవచ్చిన చేతనమే సర్పమునకు ఆ సర్పమునకు అధిష్టానం ఎవరు అని అంటే స్థూల బుద్ధి గల చెప్తారు తాడు అధిష్టానము తాడు ఎందు సర్పం కనపడుతుంది అంటారు తాడే ఆ సర్పము నాకు అధిష్టానము అంటారు కానీ విచార దృష్టితో చూస్తే ఇది రజ్జువు అనేటువంటి విశేష జ్ఞానం ఉన్నది అక్కడ ఒకవేళ ఇది రజ్జువు అనేటువంటి విశేష జ్ఞానం ఉంటే సర్పభ్రాంతి కలగదు ఇంకో తాడు అనే నిశ్చయ జ్ఞానం విశేష జ్ఞానం అయిన తర్వాత ఇంకా భ్రాంతి ఎక్కడిది కలగదు అంటే ఇది తాడు అనేటువంటి విశేష జ్ఞానం కలగలేదు కానీ ఇది ఏమో ఉన్నది అనేది మాత్రం ఇదమాకార జానం అయింది ఎందుకు ఆయనతో కూడా ఇదమాకార జ్ఞానం కలగకపోతే సర్వభ్రాంతి కలగడానికి అవకాశం లేదు చిమ్మను చీకట్లో ఏమి కనపడినప్పుడు సర్వభ్రాంతి అవుతుందా బాబా కలగదు కొన్ని ప్రకర ప్రకాశంలో రజ్జు పడి ఉంది ఇది రజ్జు అనే జ్ఞానం అయింది విశేషంగా అప్పుడు సర్వభ్రాంతి కాదు అంటే పూర్తిగా గాఢ అంధకారం ఉన్న సర్వభ్రాంతి కాదు పూర్తిగా ప్రఖర ప్రకాశం ఉన్నా కానీ సర్పభ్రాంతి కలగదు మరేమి మందంధకారం ఉండాలి అంటే ఎత్కించిది ఇదం ఇది ఏదో ఉంది అని మందమందంగా ఇదమాకార జానం అయితేనే సర్పభ్రాంతి అవుతుంది అన్నప్పుడు అక్కడ ఇదం అనేది జ్ఞానం ఉంది ఇదం జ్ఞానం ఉండాలంటే మన అంతఃకరణము పరిణామాన్ని పొంది వృత్తి రూపకంగా పొంది ఇంద్రియం ద్వారా అది బహిర్గతమయ్యి రజ్జు దేశ పర్యంతం లంబాయమానమయ్యి అక్కడి వరకు వెళ్ళి ఆ రజ్జు యొక్క ఇదమును విషయం చేస్తుంది మన అంత ఎక్కడ వృత్తి ఆ ఇదమాకార వృత్తి అయింది వృత్తి అయినప్పుడు ఆ చైతన్యం కూడా ఉండదు అక్కడ ఈ ప్రమాత చైతన్యము వృత్తి ద్వారా అక్కడికి వెళ్ళాడు రజ్జు యొక్క దేశం వెళ్ళి ఆ రజ్జు యొక్క ఇదము ఏదైతే ఉన్నదో ఇదమంశం దాన్ని విషయం చేసినటువంటి వృత్తి ఆ వృత్తి అందు కూడా ఈ చైతన్యం ఉంది కాబట్టి ఇదమాకార వృత్తి అవచ్చిన్న చేతనాభిన్నమకు రజ్జు అవచ్చిన్న చేతనమే సర్పమునకు అధిష్టానము అయితే ఈ అంతకన్నా వృత్తి రజ్జు దగ్గరికి వెళ్ళక ముందు కూడా రజ్జు ఉపహిత చేతనం కూడా ఉన్నది రజ్జు అవచ్చిన్న చేతనం కూడా ఉన్నది అవచ్ఛిన్నం అంటే అందులో కలిసి ఉన్నటువంటిది ఏ విధంగా ఒక ఘటం ఉన్నదనుకోండి ఆ ఘటము ఎక్కడుంది అంటే ఆకాశంలోనే ఉంది ఎవరన్నా అంటారు పృథ్వీ మీద ఉన్నది భూమి మీద ఉన్నదంటే భూమి ఎక్కడున్నదంటే మళ్ళీ ఏం చెప్పాలి ఆకాశంలో ఉందనే చెప్పాలి కదా అందుకని ఘటం ఎక్కడుంది అంటే ఆకాశంలో ఉంది అంటే సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి ఆకాశం అందులో ఘటమున్నది ఆ ఘటము లోపల కూడా ఆకాశం ఉంది కదా ఆ ఆకాశం ఉన్నదనే మనం నీరు పోస్తే అందులో ఉంటుంది ఎందుకు అవకాశం తేనే వాళ్ళేపు ఆకాశం అయ్యే సర్వమునకు ఏది అవకాశం ఇస్తుందో ఉండడానికి ఏది అవకాశం ఇస్తుందో అది ఆకాశం అందువల్ల ఆ కుండలో కూడా ఆకాశం ఉంది ఇక నీరు పోసేము నీటిలో కూడా ఆకాశం ఉందా లేదా ఉంది ఎందుకనంటే మనం నీటిలో చేయి పెడితే నీటిలోనికి దూసుకుపోతుంది కదా అంటే మన చెయి ఆ నీటిలోకి దూసుకుపోవడానికి అవకాశం ఇచ్చింది ఎవరు ఆకాశం అంటే నీటిలో కూడా ఆకాశం ఉంది పైగా ఈ నీరు అగ్ని యొక్క కార్యము అగ్ని వాయువు యొక్క కార్యము వాయువు ఆకాశం కార్యము కాబట్టి కారణము కార్యంలో తప్పకుండా ఉంటుంది అందువల్ల ఆ నీటిలో కూడా ఆకాశం అయితే ఆ నీటిలో ఉన్నటువంటి ఆకాశానికి అవచ్ఛిన్న ఆకాశం అంటారు ఇక బయట ఉన్నటువంటి ఆకాశానికి ఉపహిత ఆకాశం అంటారు భేదం తెలుసుకోండి బయట ఆ ఘటానికి అవకాశం ఇచ్చినటువంటి ఆకాశము ఘట ఉపహిత ఆకాశం అంటారు ఆ ఘటములో ఉన్నటువంటి ఆకాశానికి ఘట అవచ్చిన్న అంటారు అంటే అందులో కలిసి ఉన్నది నీటిలో కలిసి ఉన్నది అట్లా రజ్జు చైతన్యం అంటే రజ్జులో ఉన్నటువంటి చైతన్యం ఇక రజ్జుకు అవకాశం ఇచ్చినటువంటి బాహ్య చైతన్యం ఉన్నది రజ్జు ఉపహిత చైతన్యం అంటారు రజ్జువులో కూడా చైతన్యం కాబట్టి ఆ రజ్జులో ఉన్నటువంటి చైతన్యం రజ్జు అవచ్చిన్న చైతన్యం అంటారు అయితే రజు అవచ్చిన్న చైతన్యం అధిష్టానము అని కొందరు అంటారు స్థూలంగా రజ్జువే అధిష్టానం సర్పమునకు అని అంటారు స్థూల దృష్టి చేత అట్లా ఆ రజ్జు కాలాంతరం లోపల నాశనం అయిపోతుంది నాశనం అయిపోయేది అధిష్టానం ఎట్లయితే అధిష్టానం అయితే సత్యం ఉండాలి కదా అని అంటే సరే పోని రజు అవచ్చిన్న చైతన్యము అధిష్టానము అని ఈ విధంగా చెప్తాం అప్పుడు కూడా రజ్జువు నష్టమైతే రజ్జు అవచ్చిన చైతన్యం కూడా నష్టమవుతుంది కదా అప్పుడు రజ్జు అవచ్చిన చైతన్యం అనే వ్యవహారం ఉండదు కదా రజ్జువు నష్టమైపోతే అందుకని ఆ నష్టమైపోయేటువంటి చైతన్యము అది ఎట్లా అధిష్టానం అవుతుంది అనంటే లే రజ్జు ఉపేత చైతన్యం అధిష్టానం అన్న రజ్జు ఉపేత చైతన్యం అధిష్టానం అని అంటే మనం చూడక పూర్వం కూడా రజ్జు ఉపేత చైతన్యం ఉన్నది కదా మరి అప్పుడు సర్పభ్రాంతి అయిందా మనము తాడును చూడక పూర్వం కూడా రజ్జువాడ ఉంది ఆ రజ్జు ఉపేత చైతన్యం కూడా ఉంది అప్పుడు సర్పభ్రాంతి అయిందా మనం చూడక పూర్వము చూసినప్పుడే అయ్యింది అంటే మన అంతఃకరణ వృత్తి కూడా అక్కడికి వెళ్ళి ఇదమాకారం అయ్యి ఆ ఇదమాకారమైన తర్వాత ఇదమాకార వృత్తి ఏదైతే ఉందో దానిలో అవచ్చిన్నమైనటువంటి ప్రమాద చైతన్యము లేదా సాక్షి చైతన్యము అనండి ఈ సాక్షి చైతన్యము మరియు రజు ఉపహిత రెండు అభిన్నమైనవి ఆ అభిన్న చైతన్యమే ఇదమాకార వృత్తి అవచ్చిన చేతన అభిన్నమకు రజ్జు అవచ్చిన చైతన్యమే సర్పమునకు అధిష్టానము అంటే అక్కడ అవచ్చన్నమన్నాడు ఇంకా సూక్ష్మంగా విచారం చేసి విచార రజ్జు ఉపేత చైతన్యము ఇదమాకార వృత్తి అవచన రెండు ఏకమైన అక్కడ ఆ చైతన్యమే వృత్తి ఆ చేతన అభిన్నమకు చేతనము అంటే రజ్జు ఉపేతనము అది అక్కడ అధిష్టానం అంటే విచారం చేస్తే సాక్షయే అధిష్టానము ఎందుకు ఎప్పుడైతే బాహ్య చైతనము వృత్తివచన చేతనం అభిన్నమైందో అప్పుడు ఇంకా ఎవరున్నారు అక్కడ సాక్షి కదా సాక్షి అభిన్న బ్రహ్మం అందుకని సాక్షియే అధిష్టానం అంటే ఈ సంపూర్ణ జగత్కు ఏ విధంగా రజ్జు దాని అందు అదృష్టమైనటువంటి సర్పమునకు సాక్షియే అధిష్టానము ఈ సంపూర్ణ ప్రపంచానికి కూడా సాక్షి అధిష్టానము ఆ సాక్షి ఎవరు నీవే అందుకని జగత్ అంతటి కూడా నీవే అధిష్టానము ఇది ఉత్తమ సిద్ధాంతం బ్రహ్మము అధిష్టానం అనట కూడా అది మధ్యమే ఆ బ్రహ్మ అభిన్న సాక్షి అధిష్టానం ఇది ఉత్తమ సిద్ధాంతం అందుకని జగత్తంతటికి అధిష్టానం ఎవరైనా ఇప్పుడు నీవే అయిపోయినావు విశ్వం దర్పణ దృశ్యమాన నగరి తుల్యం నిజాంతర్గతం పశ్చన్నాత్మ నిమాయయా యథా నిద్రయా అని శంకరుల వారు చెప్పారు కదా ఏ విధంగా దర్పణంలో కనపడేటువంటి గంధర్వ నగరం వలె ఈ జగత్తంతా కూడా నీ అందే కనపడుతుంది విధంగా స్వప్న ప్రపంచమును నువ్వు చూస్తావు కదా ఎక్కడ చూస్తావు నీ చూస్తావా నీకంటే బయట చూస్తావా స్వప్న ప్రపంచం ఎక్కడ కనపడుతుంది నీ అందే అంటే ఆ స్వప్న ప్రపంచానికి అధిష్టానం ఎవరు నీవే అట్లే ఈ బాహ్య జగత్తు కూడా నీ అందే కనపడుతుంది అందువల్ల దానికి అధిష్టానం నీవే రజ్జు అధిష్టానము కాదు ఈ విషయము విచార సాగరం అందు విపులముగా వ్రాయబడి ఉన్నది రజ్జు అధిష్టానం కాదు రజ్జు అవచ్చన్న చైతన్యం అది కూడా సాక్షి అభిన్న రజ్జు అవచ్చన్న చైతన్యం అధిష్టానము అని ఈ విషయాన్ని శ్రీ విచార సాగరంలో విస్తారంగా నూట ఇరవై మూడవ అంకం నుండి నూట నలభై ఐదవ అంకం వరకు విస్తారంగా చెప్పబడింది అక్కడ ఈ విధంగా చైతన్యమే సర్వ అధ్యాసములకు అధిష్టానము అని చెప్పినాడు ఇక్కడ చైతన్యమునకు పరమార్థ సత్తగలదు ఆ చైతన్యము పరమార్థ సత్తగలది ఇక చైతన్యం నందు అధ్యస్థం ఉందో వ్యవహారిక ప్రపంచము కావచ్చు లేదా ఈ వ్యావహారిక ప్రపంచాంతర్గత ప్రాతిభాషిక పదార్థాలు కూడా కావచ్చు రజుసర్పము సుఖరజము మృగజలము ఈ మొదలైనటువంటి ప్రాతిభాషిక పదార్థాలు వాటికి అయినా కానీ వ్యవహారికమైనటువంటి ఈ ఘటపటాది ప్రపంచమునకైనా కానీ సర్వమునకు కూడా అధిష్టానం చైతన్యమే ఆ చైతన్యము పరమార్థ సత్త గలది ఇక ఆ పరమార్థ సత్త గల చైతన్యం నందు ఈ ఘటపటాది ఈ దేహాదిక ప్రపంచం ఏదైతే ఉందోది వ్యవహార ఈ వ్యవహారిక ప్రపంచంలో కూడా రజ్జువునందు సర్పము శుక్తి అందు రహితము ఇత్యాదులు ఏవైతే పదార్థాలు ప్రాతిభాషిక పదార్థాలు కనపడతాయో వాటికి ప్రాతిభాషిక సత్త ఉంటుంది అంటే ప్రతీతి మాత్రము ఉంటుంది ఇక వ్యవహారం కించిత్ అధిక కాలం ఉంటుంది ఇక అధిష్టాన జ్ఞానం అంటే బ్రహ్మజ్ఞానం అయితే ఈ వ్యవహారిక ప్రపంచం కూడా నివృత్తమవుతుంది కానీ చైతన్యం నివృత్తం కాదు అది పరమార్థ వస్తువు అంటే త్రిసూ కాలూ ఏకరూపేణ అవస్థిత యో వస్తువు స పారమార్థిక మూడు కాలం ఏది వ్యభిచారం కాకుండా బాధ కాకుండా నిత్యమై సత్యమై ఏ వస్తువు అది పరమార్థ వస్తువు అది కేవలం చైతన్యమే అందుకని చైతన్యానికి పరమార్థ సత్తా ఉంది ఇక ఇక దాని ఉపాధియ రజ్జువు వ్యవహారికముగా ఉండటం వలన రజ్జు అవచ్చిన చేతనమునకు వ్యవహారిక సత్త గలదు శుద్ధ చైతన్యం అయితే వ్యాపక చైతన్యం అయితే పరమార్థ సత్త గలది అయితే ఈ సర్పానికి అధిష్టానమైనటువంటి రజ్జు ఉన్నదో అది వ్యవహారిక సత్త ఆ వ్యవహారిక సత్త రజ్జు అవచ్చిన చైతన్యమును కూడా వ్యవహారిక సత్త చెప్పాలి ఎందుకు రజ్జు నష్టమైతే రజు అవచ్చిన చేతనము అనేటువంటి వ్యవహారం కూడా ఉండదు కదా రజ్జుయే లేకపోతే రజ్జు అవచ్చిన చేతనం అనే వ్యవహారం ఎలా ఉంటుంది రజ్జు కూడా కొన్నాళ్ళకు అది ఎదురుపట్టో లేకపోతే జీర్ణించి పోయో అది కూడా నాశనం అయితే కదా రజ్జు కూడా మరి రజ్జు నాశనం అయితే రజ్జు అవచ్చిన వ్యవహారం ఉంటుందా ఉండదు అది కూడా లేకుండా పోతుంది అందుకని రజ్జు అవచ్చిన కూడా వ్యవహారిక సత్తి చెప్పాలి ముక్త రెండు ప్రకారములు గాను అంటే ఆ పరమార్థ సత్త గల చైతన్యం అనండి లేదా వ్యవహారిక సత్తగల చైతన్యం అనండి రెండు ప్రకారాలుగా కూడా అధ్యస్థ సర్పమునకు దాని జ్ఞానమునకు పూర్వం చెప్పుకున్న ప్రకారంగా అర్థాధ్యాస మరియు రెండిటికి కూడా ప్రాతిభాషిక సత్త యుంగుట వలన అధిష్టాన సత్తా కన్నను విషమమైన సత్త గల అవభాసము సర్పమును తానమును అవును అర్థ జ్ఞానములకు ఈ రెండింటికి అధ్యాశయన్లు అవభాషయన్లు చెప్పదు అయితే వ్యవహారిక సత్తా అయినా చెప్పండి ప్రాతిభాషిక సత్తా చెప్పండి ఏ విధంగా చెప్పినా కానీ చైతన్యమే అధిష్టానము ఒకవేళ రజ్వ చైతన్యము సర్పానికి అధిష్టానం అంటే అక్కడ అధిష్టానం వ్యవహారిక సత్తాగలదైంది సర్పం ప్రాతిభాషిక సత్త లేదా పరమార్థ సత్త చైతన్యమే అధిష్టానం అంటే ఈ వ్యవహారిక ప్రపంచము మరి ప్రాతిభాషిక ప్రపంచం సర్వం కూడా చైతన్యం నందు అధిష్టం కాబట్టి అది కూడా వ్యవహారిక ప్రపంచం కూడా ప్రాతిభాషికమైన చెప్పాలి ఎందుకు అజ్ఞాన కాలంలో జ్ఞానకాలంలో కనపడుతుంది సరే వ్యవహారిక సత్త చెప్పినా కానీ ఈ ప్రపంచము వ్యవహారిక సత్త గలది దానికి అధిష్టానం పరమార్థ చైతన్యము వ్యాపక చైతన్యము బ్రహ్మ చైతన్యము అని చెప్పినా కానీ చైతన్యం యొక్క సత్త భిన్న సత్తనే ఉందా లేదా ఇంత కావాలి మనకు ఈ అధ్యస్థమైనటువంటి ప్రపంచము పరమార్థ సత్త గల చేతనం కంటే భిన్న సత్త గలది ఉన్నది ఎందుకు చేతనం పరమార్థ సత్త ఈ అధ్యస్థమైనటువంటి సంపూర్ణ ప్రపంచం వ్యవహారిక సత్త కాబట్టి భిన్న సత్త ఉన్నది అందులో కూడా న్యూన సత్తా పరమార్థ సత్త అధిక సత్తా వ్యవహారిక సత్తా న్యూన సత్తా ఎందుకు వ్యవహార దశలో మాత్రమే కనపడుతుంది అధిష్టాన జ్ఞానమైన తర్వాత కనపడదు అందువల్ల ప్రపంచం యొక్క సత్తా న్యూన సత్తా వ్యవహారిక సత్తా అందుకని అధిష్టానమున కంటే భిన్న సత్తగల అవభాసమునకు అధ్యాస అందురు అని లక్షణం చెప్పుకుంటూ ఆ లక్షణము ఇక్కడ అన్వయం చేశాడు అధిష్టాన సత్తా కన్నాను సత్తగల అవభాసమును సర్పమును సర్ప జ్ఞానమును సర్పము సర్ప జ్ఞానము ఇది అధ్యాస కవున అర్థ జ్ఞానములగు రెండింటికి అంటే అర్థాధ్యాసకు గాని జ్ఞానాధ్యాసకు గాని రెండిటికీ కూడా అధ్యాస అంటాము లేదా అవభాసము అంటాము ఈ రెండింటికి కూడా అధిష్టానం చైతన్యమే అట్లే ఈ సంపూర్ణ దేహాదిక ప్రపంచానికి కూడా అధిష్టానం చైతన్యమే అని చెప్పి ఈ సత్తల గురించి కొద్దిగా తెలుసుకుందాం అంటాడు ఇప్పుడు అన్నారు కదా చైతన్యము పరమార్థ సత్త మరియు రద్దు వచ్చిన చైతన్యం వ్యవహారిక సత్త దాని యందు ఈ సర్పం ప్రాతిభాషిక సత్త గలది అని చెప్పారే అసలు ఈ సత్తా అంటే ఏమిటి సత్తా అంటే అస్తిత్వము ఉనికి ఎగ్జిస్టెన్స్ కదా సత్త ఉన్నది అది పరమార్థ సత్త అంటే త్రికాలంలో ఎందు బాధ కానటువంటి భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఎప్పుడు కూడా బాధగానటువంటి సత్తా అస్తిత్వము ఉనికి చైతన్యానికి ఉన్నది అది పరమార్థ సత్త ఇక వ్యవహారిక సత్తగా ప్రపంచము అధిష్టాన జ్ఞానము కానంత వరకు ప్రపంచం వ్యవహారికము వ్యవహారికమైన అంటే సకల వ్యవహారాలు జరుగుతున్నాయి మనం భోజనం చేస్తున్నాము ఆకలి తీరుతుంది నీళ్ళు త్రాగుతున్నాము దప్పిక తీరుతుంది సకల వ్యవహారాలు చేస్తే అక్కడ అర్థక్రియాకారిత్వం అనేటువంటి వ్యవహారం సిద్ధిస్తుంది అంటే ప్రయోజనం సిద్ధిస్తుంది వ్యవహారం చేసినప్పుడు అందుకని ఈ వ్యవహార యోగ్యం ఇది వ్యవహారిక ప్రపంచము దీనికి వ్యవహారిక సత్తగలదు అని చెప్తారు ఇక ఈ వ్యవహారిక ప్రపంచంలోనే కించిత్ కాలం మాత్రం వస్తువులు రద్దు సర్పము సుక్తిరహితము ఉషర భూమి జలము మృగజలము స్వప్న ప్రపంచము ఇత్యాదులు కించిన మాత్రము ప్రతీతి అవుతాయి అట్లా మాయమైపోతాయి వీటికి రెండిటి కంటే చాలా న్యూన సత్తా ఉంది వ్యవహారిక ప్రపంచమైతే బ్రహ్మజ్ఞానం కలిగేంత ఉంటుంది దీనికి సత్తా ఇక ఈ ప్రాతిభాషిక వస్తువులు ఉన్నాయా రజు సర్పాదం ఇత్యాదులు అవి ఎంతసేపు ఓ రెండు నిమిషాలు ఐదు నిమిషాలు ఎంతో కాసేపు మాత్రం కనపడి అక్కడ దానికి అధిష్టాన జ్ఞానం కాగానే నివృత్తి అవుతుంది ఇది ప్రాతిభాషిక సత్తా ప్రతీతి కాలంలో మాత్రం భాషమానం అవుతుంది అక్కడ నూనె కాలం కించిత్ కాలం అది ప్రాతిభాషిక సత్తగా అది రజుసర్పాదులు ఉత్తరహితాదులు ఈ విధంగా మూడు సత్తాలు ఉంటాయి సత్తకు త్రివిధ భేదములు కలవు అస్తిత్వము ఎందుకంటే ఇప్పుడు మూడింటికి కూడా అస్తిత్వం అనేది ఉంది కదా చైతన్యానికి కూడా అస్తిత్వం ఉంది వ్యవహారిక ప్రపంచానికి కూడా అస్తిత్వం ఉంది రజు కూడా కించిత్ కాలం గాడి వాటికి కూడా అస్తిత్వం ఉంది అయం సర్ప అని మనం భ్రాంతి చేత అంటున్నాము ఆ బ్రాంతి కాలం ఎందుకు కాదు అక్కడ దాంట్లో ఒక అస్తిత్వం ఉందా లేదా ఉందనే కదా భయపడి పారిపోతున్నాడు చెమటలు వస్తున్నాయి ఆ కాలు వణుకుతున్నాయి ఎందుకు ఉందని అనుకున్నాడు కదా అంటే ఆ కింఛిత్ కాలం ఎందుకు కాదు దానికి అస్తిత్వం ఉంది అయితే ఈ అస్తిత్వం ఈ ఉనికి దీనికి సత్తా అంటారు ఈ సత్తా మూడు ప్రకారాలు ఒకటి ప్రాతిభాషికము ఒకటి వ్యవహారికము ఒకటి పారమార్థికము అని మూడు శబ్దాలు ఉంటాయి ఈ విధంగా సుభద్రా పరిణయము అనేటువంటి ఒక నాటకము ఆడుతున్నారు ఒక గ్రామంలో పూర్వకాలంలో వీధి నాటకాలు ఆడేవారు కదా ఆ నాటకాన్ని పోషించడానికి వ్యక్తులు ఆయా పాత్రను ధారణ చేసుకొని ఆ నాటకాన్ని ఆడేవారు అయితే ఆ సుభద్రా పరిణయం నాటకము ఆడుటకు ఒక దేవదత్తుడు అనేటువంటి వ్యక్తి అర్జునుడు అనేటువంటి పాత్రను ధారణ చేశాడు ఆ నాటకం ఆడుతూ ఆడుతూ ఉండగా సుభద్రను అర్జునునికి వివాహం చేయాలి కదా మరి ఆ సుభద్రను అర్జునుడికి ఇవ్వాలంటే ఆ సుభద్ర యొక్క అన్న స్వీకరించలేదు అప్పుడు ఆ సుభద్రను అపహరించుకొచ్చాడు అర్జునుడు అపహరించుకురావడానికి అక్కడ సన్యాసి వేషం ధారణ చేశాడు ఇప్పుడు ముఖ్యంగా వ్యక్తి ఎవరు దేవదత్తుడు అతడు నాటకం వేసినప్పుడు ఉన్నాడు నాటకం విడిచేసి ఆ వేషాన్ని అంతా వదిలేసి అయినా కూడా అప్పుడు కూడా ఉన్నాడు నాటకం వేసేటప్పుడు ఉన్నాడు నాటకం వేయకముందు కూడా ఉన్నాడు అంటే ఎప్పుడు ఉన్నాడు ఇది మనకు ఇప్పుడు దృష్టాంతరీతిగా తెలుసుకుంటున్నాం కాబట్టి పారమార్థిక సత్తా అనుకోండి దేవదత్తుడు పారమార్థ సత్తాగలవాడు నాటకం అనే వ్యవహారం జరిగినంత వరకు అర్జునుని వేషం వేశాడు ఇది వ్యవహార సత్తా అనుకోండి అర్జునుని వేషం ఆ అర్జునుని వేషంలో మళ్ళీ పునః అతడే సన్యాసి వేషం వేశాడు అనుకోండి అది ఎంతకాలము సుభద్రను అపహరించుకుని వచ్చేంత వరకు కించిత్ కాలం అది సన్యాసి వేషము ప్రాతిభాషిక సత్తా అనుకోండి అంటే కించిత్ కాలం అది సన్యాసి వేషం అది ప్రాతిభాషిక సత్తా అనుకోండి నాటకం అయిపోయేంత వరకు వేసినటువంటి వేషము అర్జునుని వేషము ఇది వ్యవహార సత్తా నాటకం అనే వ్యవహారం అయింది అక్కడ ఇక ఆ నాటకం జరగని జరగకపోని దేవదత్తుడు మాత్రం ఎప్పటిలాగానే ఉంటాడు మూడు కాలాల్లో ఉంటాడు అంటే నాటకం వేయనప్పుడు దేవదత్తుడే ఉన్నాడు నాటకం వేస్తున్నప్పుడు కూడా దేవదత్తుడే ఉన్నాడు సన్యాసి వేషంలో దేవదత్తుడే ఉన్నాడు అన్నిటిలో దేవదత్తుడే ఉన్నాడు దేవదత్తుడు ఎప్పుడు ఉన్నాడు ఇది పారమార్థిక సత్తా ఇలా ఒక మనకు ఈ వృత్తిరత్న వరకు గ్రంథాన్ని చెప్తున్నటువంటి శ్రీ పండిత్ పీతామర్జీ వారే స్వయంగా వేదాంత బాలబోధం అనేటువంటి గ్రంథం రాశాడు అక్కడ ఈ గ్రంథకర్తని అక్కడ దృష్టి అంతా ఏదో తెలుసుకోవడానికి అంటే అధిక కాలం మూడు ఉండేది పరమార్థ సత్తా బ్రహ్మ జ్ఞానము కలిగితే నివృత్తి అయ్యేది వ్యవహారిక సత్తా బ్రహ్మజ్ఞానం కలగకుండానే వ్యవహారిక పదార్థాల జ్ఞానం చేత అయ్యేది ప్రాతిభాషిక సత్త అది చెప్తున్నాడు చూడండి దేనికి బ్రహ్మ జ్ఞానం లేకయే రజ్జు అవచ్చన్న చైతన్య జ్ఞానం వలననే బాధం కలుగుతున్నచో దానికి ప్రాతిభాషక సత్త గలదు రజ్జు నందు ఆ సర్పభ్రాంతి నివృత్తి కావాలంటే అధిష్టాన జ్ఞానం కావాలి అధిష్టానం ఎవరు రజ్జు చైతన్యం ఆ రజ్జు అవచ్చన్న జ్ఞానం అయింది అంటే సర్పభ్రాంతి నివృత్తి అయింది అంతేగాని ఇక్కడ బ్రహ్మజ్ఞానం అవసరమా అవసరం లేదు ఆ వ్యవహారికమైనటువంటి రజ్జు అవచ్చిన చైతన్య జ్ఞానం అయిందంటే ఆ సర్పం నివృత్తి అవుతుంది దానికి బ్రహ్మజ్ఞానం అక్కర్లేదు అందుకని దేనికి బ్రహ్మజ్ఞానం లేకయే రజ్జు అవచ్చిన చైతన్య జ్ఞానం వలననే బాధం కలుగుతున్నచో బాధ అంటే నిత్యత్వ నిశ్చయానికి బాధ అంటారు బా లక్షణ జ్ఞాపకం పెట్టుకోండి బాధ అంటే మిత్రత్వ నిశ్చయం లేదా త్రైకాలిక అభావ నిశ్చయం నాకు బాధ అందురు బట్ అంటే ఇది మూడు కాలాల్లో లేనే లేదు అనేటువంటి నిశ్చయం కలుగుతుంది ఎప్పుడు రద్దు అవచ్చిన చైతన్య జ్ఞానం కలిగినప్పుడు దానికి బ్రహ్మజ్ఞానం అక్కర్లేదు అటువంటి పదార్థం ఏదైతే ఉంటుందో అది ప్రాతిభాషిక సత్తగలది అని చెప్పాలి ఉదాహరణకు రద్దు సర్పము శుక్తి రహితము మృగజలము మరియు స్వాప్న ప్రపంచము ఇత్యాదులు మొదలగున్నవి ఈ ప్రాతిభాషిక సత్తాగలవి యగుణం ఇక వ్యవహారిక సత్తా ఎట్లా ఉంటుంది అంటే బ్రహ్మజ్ఞానము లేక దేనికి బాధ కలుగుట లేదో అంటే బ్రహ్మజ్ఞానము కలుగగా దేనికి అధిష్టానమున కన్నా వేరగు స్ఫూర్తి ఉండుట లేదో దానికి వ్యవహారిక సత్తా కలదు అట్లా అవిద్య అవిద్యాకార్యమైనటువంటి ఆకాశాది ప్రపంచం ఇవంతా కూడా వ్యవహారిక సత్త కలది ఈ అవిద్య కానీ అవిద్య కార్యమైనటువంటి ఇదంతా కూడా భ్రాంతియే ఎందుకు సత్యం కాదు కదా సత్యమైతే ఎల్లప్పుడూ ఉండాలి కానీ ఉండలేదే బ్రహ్మజ్ఞానం కలగపూర్వమే ప్రతిరోజు కూడా నాశనం అయిపోతుంది ప్రళయంలో అందుకని ఇది ఎప్పుడు ఉండేది కాదు ఎప్పుడు ఉండేది ఎప్పుడు కనపడాలి సుషిప్తిలో కూడా కనపడాలి ప్రళయంలో కూడా కనపడాలి బ్రహ్మజ్ఞానం అయిన తర్వాత కూడా కనపడాలి సత్యమైతే లేదు కదా బ్రహ్మజ్ఞానం అయిన తర్వాత నాశనం అయిపోతుంది మిత్రత్వ నిశ్చయం అవుతుంది అందుకని ఇది అధ్యస్థము సంపూర్ణ ప్రపంచం అంతా కూడా అధ్యస్థం అయితే ఈ అధ్యస్థమైనటువంటి ఈ ప్రపంచము బ్రహ్మజ్ఞానం లేకుండా మిత్రత్వ నిశ్చయం కాదు నివృత్తి కాదు బ్రహ్మజ్ఞానం చేతనే ఇది నివృత్తి అవుతుంది అందుకని బ్రహ్మజ్ఞానం లేక దేనికి బాధ కలుగుటలేదు బ్రహ్మజ్ఞానం కలగగా దేనికి అధిష్టానమున కన్నా వేరగు సత్తాస్ఫూర్తి ఉండుటలేదు బ్రహ్మజ్ఞానం కలిగిన తర్వాత ఈ ప్రపంచమునకు అధిష్టానమైనటువంటి బ్రహ్మము కంటే పృథక్ సత్తాస్ఫూర్తి అంటే అధిష్టానం చేతనే ఐక్యమైపోతుంది అంటే అధిష్టానమునందే లీనమైపోతుంది మనం మనం ప్రకారంగా ఉదాహరణకు రజు సర్పము ఆ అధిష్టానం అయినటువంటి రద్దు అవసరం చైతన్య జ్ఞానం కాగానే రద్దు సర్పం నివృత్తం అయిపోయింది మరి నివృత్తం అయిపోయిందంటే ఎక్కడ అది ఎంతవరకు కనిపించింది కదా మరి ఇప్పుడు ఎక్కడ బాయ్ ఎక్కడైనా పుట్టలోకి చొరబడిందా ఇంకెక్కడ పోయిందా ఆ పాము ఎక్కడ పోలే ఏ అధిష్టానం నందు లేనిదీ కనిపడిందో ఆ అధిష్టానం నందే లయమైపోయింది ఏది యస్మాత్ ఉత్పత్తి తస్మిన్నే విలీయతే ఇది నియమ ఏది దేని నుండి ఉత్పన్నమవుతుందో అది దానియందే లయమవుతుంది ఇది నియమం ఉంది ఒకటి ఆ రజ్వవచన చేతన రూప అధిష్టానమునందే అది భ్రాంతి చేత అనిర్వచనీయ ఉత్పన్నమై కనపడింది మళ్ళీ ఆ అధిష్టానమునందే లయమైపోయింది అంటే ఇప్పుడు దాని యొక్క లయము లేదా సర్పం యొక్క నివృత్తి ఏదైతే ఉందో అధిష్టానం కంటే భిన్నంగా ఉందా లేదు అధిష్టాన రూపమే అయిపోయింది అట్లా బ్రహ్మజ్ఞానం కలిగిన తర్వాత ఇంతకు పూర్వం అజ్ఞాన దశలో ఏదైతే వ్యవహారిక ప్రపంచం అజ్ఞానము తత్కార్యం అనేటువంటి ప్రపంచం గోచరించిందో అదంతా కూడా బాధ అయిపోతుంది మిత్రత్వం నిశ్చయం అయిపోతుంది త్రైకాలిక అభావ నిశ్చయం అయిపోతుంది అంటే నివృత్తమైపోయింది ఎక్కడ పోయింది బ్రహ్మరూపమే అయిపోయింది అధిష్టానం నందే కనపడింది అధిష్టానం నందే లేదు అందుకని అధిష్టానం కంటే భిన్నంగా దీనికి ఒక అస్తిత్వం కానీ ప్రతీతి గాని లేదు అధిష్టానమే మనకు జగత్తు కనపడింది జగత్తు యొక్క అస్తిత్వం కూడా స్వతంత్రంగా లేదు అధిష్టానం యొక్క సత్తనే దాని యొక్క సత్తా అస్తిత్వం పృతకు లేదు దానికి అట్లా రజ్జు యొక్క సత్తనే సర్పంనకు సత్తా ఉనికి రజ్జు యొక్క ఉనికి ఆ సర్పంనకు ఉనికి లేకపోతే సర్పం అనేది ఒక వస్తువు ఉందా బాబా లేదు లేదు అస్తిత్వం ఎక్కడిది అయితే అస్తిత్వం ఉన్నట్టు గోచరిస్తుంది ఆ అస్తిత్వం ఎక్కడిది అనంటే రజ్జు యొక్క అస్తిత్వమే అట్లా బ్రహ్మం యొక్క అస్తిత్వమే మనకు ప్రపంచంలో కనపడుతుంది బ్రహ్మం యొక్క ఏదైతే చిత్ చైతన్యం జ్ఞానము ప్రతీతి స్ఫూర్తి ఏదైతే అదే మనకు ప్రపంచంలో కనపడుతుంది ఘట అస్థి ఘటహ భాతి ఘట ప్రియ చూడు ఈ భాతి ప్రియం ఎవరిది ఇది బ్రహ్మముది ఆ బ్రహ్మముది ఈ నామరూపాత్మకమైనటువంటి జగత్తులో అధ్యాస చేత కనపడుతుంది ఈ ఘటము అని ఈ విధంగా అంటున్నాము కానీ దీనికి పృథ్ అస్తిత్వం కానీ స్ఫూర్తి కానీ లేదు ఘటానికి అట్లే సంపూర్ణ ప్రపంచానికి అందుకని అధిష్టానమైనటువంటి బ్రహ్మము భిన్న సత్తా ఈ ప్రపంచమునకు లేదు సత్తా లేదు స్ఫూర్తి లేదు ఈ విధంగా అధిష్టాన జ్ఞానం అయిన తర్వాత ఎప్పుడైతే ఈ జగత్తంతా బ్రహ్మ రూపమే అయిపోయిందో సర్వం కలువిదం బ్రహ్మ సర్వం బ్రహ్మమయం రే రే సర్వం బ్రహ్మమయం అనంటూ సదాశివ బ్రహ్మేంద్ర స్వామి కూడా చక్కగా ఆ అనుభూతిలో స్వమహిమలో ఉండి గానం చేసినటువంటి ఆ గానం చాలా అద్భుతంగా ఉంటాయి సదాశివ బ్రహ్మేంద్ర స్వామి కీర్తనలు కాబట్టి అధిష్టానమైనటువంటి బ్రహ్మము యొక్క సత్తా కంటే స్ఫూర్తి కంటే భిన్న సత్తా లేనటువంటిది ప్రపంచము అని తెలిసిపోతుంది ఏ విధంగా రజ్జు ఎందు సర్పము ఏ విధంగా కనపడకుండా పోయిందో అట్లా బ్రహ్మజ్ఞానం అయిన తర్వాత ఈ వ్యవహారిక జగత్తు కనపడకుండా పోదు కానీ ఇది మూడు కాలములలో లేదు అనేటువంటి నిశ్చయం అభావ నిశ్చయానికి బాధ అంటారు అంటే దీనికి పరమార్థ సత్త లేదు కేవలం వ్యవహార దశలో కనపడుతుంది కాబట్టి ఇది సత్యము కాదు అని తెలుస్తుంది అందుకని ఈ ప్రపంచము బ్రహ్మజ్ఞానం లేక బాధ కాదు మరి బ్రహ్మరూపాధిష్టానం కంటే దీనికి సత్తాస్ఫూర్తి కృతజ్ఞ లేదు అని నిశ్చయమవుతుంది కాబట్టి ఈ ప్రపంచము వ్యవహార దశలో మాత్రమే కనపడుతుంది పారమార్థిక దశలో పారమార్థిక సత్తా చేత విచారించినట్లయితే దేనికి అస్తిత్వం లేదు మూడు కాలాల్లో కూడా దీనికి అస్తిత్వం లేదు ఇటువంటి దానికి వ్యవహారిక సత్త గలది అంటాం బ్రహ్మజ్ఞానం లేకుండా దేనికి బాధ అది వ్యవహార సత్తగలది అని ఇంత జ్ఞాపకం పెట్టుకోండి బ్రహ్మజ్ఞానము లేకనే ఏది బాధ అది ప్రాతిభాషిక బ్రహ్మజ్ఞానం చేతనే ఏది బాధ అవుతుందో అది వ్యవహారిక ఇక ఎప్పుడూ బాధగానిది పరమార్థిక సత్తా త్రికాలముల ఎందునూ దేనికి బాధ కలుగుటలేదు దానికి పరమార్థిక సత్త ఇది చేతనం అగును మూడు కాలాల్లో ఏది బాధ కాకుండా ఉంటుందో అది పరమార్థ సత్త గల అది కేవలం చేతంత్రమే ఈ విధంగా మూడు సత్తలు ఈ రీతిగా సకల అధ్యాసములయ్యందునూ ఆరోపితము కన్నా అధిష్టానమునకు విషమ సత్త ఆ లక్షణాన్ని ఘటిస్తూ ఉన్నాడు అధిష్టానమున కన్నా విషమ సత్త గల వాసమునకు అధ్యాస అందురు అని ఏ లక్షణం చేశాడో దాన్ని చెప్పాడు అయితే రజు సర్పాదలను తీసుకుంటే రజు చైతన్యం వ్యవహారిక సత్త ఆ అధిష్టానము వ్యవహారిక సత్త అధ్యస్థము రస ఆ సర్పము ప్రాతిభాషిక సత్తాగలది అందుకని అక్కడ కూడా విషమ సత్త గల అవభాషమున్నది వ్యవహారిక సత్తా ప్రాతిభాషక సత్తా భిన్న సత్తలు ఉన్నాయి కాబట్టి అక్కడ కూడా విషమ సత్త గల సర్పము అందుకని అది అధ్యాస అట్లే ఈ ప్రపంచాన్ని గనక విచారం చేసినట్లయితే పరమార్థ సత్త గల నందు ఈ ప్రపంచము అధ్యస్తమే కనపడుతున్నందువలన దీనికి వ్యవహారిక సత్త ఉన్నది అధిష్టాన బ్రహ్మమునకు పరమార్థ సత్త ఉన్నది ఇక్కడ కూడా భిన్న సత్త ఉన్నది విషమసత్త ఉన్నది అందుకని విషమసత్త గల పదార్థము ఏదైతే అవభాసం అవుతుందో అది అధ్యాస అధిష్టానం కన్నా విషమసత్తగల అవభాసము అధ్యాస లక్షణం చేయబడిందో అది ఈ ప్రపంచంలో కూడా అన్వయమైతుంది కాబట్టి ఈ ప్రపంచం కూడా అధ్యాసయే ఎందుకు విషమసత్త గల అవభాసత్వము ఈ ప్రపంచంలో కూడా ఉంది ైతన్యం పరమార్థ సత్త గలదైతే ఈ ప్రపంచం వ్యవహారిక సత్త గలది విషమ సత్త ఉన్నది అందువల్ల ఈ ప్రపంచం కూడా అధ్యాసయ్యే అని నిర్ణయింపబడింది రెండు వందల ఏ పదార్థం ఆధారత్వము తోచున్నదో ఆ పదార్థమునకు అధిష్టానమందురు అధిష్టానం అంటే దేనికంటారు దేని యొక్క విశేష స్వరూపము తెలియలేదో మరి దేని యొక్క విశేష స్వరూపం తెలిసిన తర్వాత భ్రాంతి నివృత్తి అవుతుందో దేని యొక్క విశేష స్వరూపం తెలియనందువలన భ్రాంతి కలుగుతుందో మరి దేని యొక్క విశేష స్వరూపం తెలిస్తే భ్రాంతి నివృత్తి అవుతుందో అది అధిష్టానం అనబడుతుంది విచార చంద్ర స్పష్టంగా చెప్పాడు ఆధారం దేనికంటారు అధిష్టానం దేనికంటారు కల్పితం దేనికంటారు జాక అప్రతీతీస్తే భ్రాంతి హోదే అరు జాకి ప్రతీతి ఇస్తే భ్రాంతికి నివృత్తి పోవే సో అధిష్టానం కయ్యే అని ఈ విధంగా చెప్పాడు అక్కడ దేని యొక్క అప్రతీతి వలన భ్రాంతి కలుగుతుందో దేని యొక్క ప్రతీతి చేత నివృత్తి అవుతుందో అది అధిష్టానము రజ్జు యొక్క అప్రతీతి వలనే కదా సర్పం యొక్క కలిగింది మరి రజ్జు యొక్క ప్రతీతి అయింది అనుకో సర్పరూప నివృత్తి అవుతుంది అందుకని రజ్జువు అధిష్టానము అధిష్టానము వేరు ఆధారత్వం వేరు ఆధారత్వము మూడు కాలాల్లో ఉంటుంది అధిష్టానత్వము భ్రాంతి కాలంలోనే ఉంటుంది అధ్యస్థ వస్తువు ఉంటేనే అధిష్టానం అంటాము అధ్యస్థమే లేకపోతే అధిష్టానం ఎవరికి కొడుకు ఉన్నాడంటే తండ్రి అంటాము కొడుకు లేకపోతే ఎవరికి తండ్రి అట్లా అధ్యస్థ వస్తువు ఉన్నప్పుడే దానికి అధిష్టానత్వం ఉంటుంది అధ్యస్థ వస్తువు లేకపోతే కేవలం ఆధారం ఏ పదార్థం ఆధారత్వం తోచుతున్నదో ఆ పదార్థమును అధిష్టానం అందురు దీనిలో ఆధారత్వం ఉంటుందో అది అధిష్టానం ఇప్పుడు ఆధారం ఎవరైంటారు రజ్జువు అందుకని రజ్జువు అధిష్టానము అని స్థూలంగా తెలుసుకోండి ఈ ఆధారత్వ ధర్మం పరమార్థికముగా ఉండని లేక ఆరోపితముగా ఉండని దాని పరమార్థత్వమునందు ఈ ప్రసంగం ఆగ్రహము లేదు అయితే ఏది ఆధారం ఉంటుందో అది అదే అధిష్టానం అని సామాన్య లక్షణం చేశాడు ఈ సామాన్య లక్షణంలో ఆ అధిష్టానము పరమార్థము ఉండని మరి వ్యవహారికముండని ఏదన్నా ఉండుగాక ఎందులో ఆగ్రహం చేయొద్దు అంటాడు ఎందుకంటే ఈ శబ్దం ఎందుకు పెడుతున్నాడు అని మనం ఇంతకు గురించి చెప్పుకున్నాం కదా చైతన్యం అనాత్మ అధ్యష్టంన్నది అనాత్మయందు చైతన్యం యొక్క అన్నప్పుడు ఇక్కడ అనాత్మ కూడా ఆధారమైంది కదా చైతన్యానికి అనాత్మైందో ఆత్మ అధ్యాస అయిందన్నప్పుడు అనాత్మ ఏమైంది అధిష్టానమైంది ఆధారమైంది అప్పుడు ఆ అధిష్టానమైనటువంటి ఆ అనాత్మ ఏం పరమార్థ సత్త కలదా కదా అందుకే చెప్తున్నాడు ఇక్కడ ఆ శబ్దాన్ని ప్రయోగం చేశాడు ఈ ఆధారత్వ ధర్మం ఈ అధిష్టానత్వ ధర్మం ఏదైతే ఉందో ఉండని అంటే చైతన్యం అనాత్మ అధ్యాస అయింది అక్కడ చైతన్యం పరమార్థ సత్త గలదు ఉంది ఇప్పుడు అనాత్మయందు చైతన్యం యొక్క అనాత్మ ఏదైతే ఉన్నదో అది పరమార్థ సత్త కాదు కదా అది చెప్పినాడు ఇక్కడ పరమార్థికంగా ఉండను అంటే పరమార్థ సత్త ఉండని లేక ఆరోపితముగా ఉండని ఇది అనాత్మ ఆరోపము అనాత్మ చైతన్యం ఆరోపం ఆరోపమైంది కూడా మళ్ళా అధిష్టానమైనటువంటి చైతన్యానికి అది ఆ ఆధారమైంది మళ్ళీ అధిష్టానమైంది వాస్తవంగా మొదలే ఈ అనాత్మ చైతన్యం ఆరోపితం ఉన్నది ఆ ఆరోపితమైనటువంటి అనాత్మ మళ్ళీ చైతన్యానికి అధిష్టానమైంది ఆధారమైంది అందుకని ఈ ఆధారత్వం అనేది పరమార్థికముగానే ఉండాలి అనేటువంటి ఆగ్రహం వద్దు ఆగ్రహం అంటే అధినివేశం అంటే నేను పట్టిన కుందేలకు మూడు కాళ్ళే ఉన్నాయి అని గట్టిగా వాదిస్తే దీనికి ఆగ్రహం అంటారు కానీ వాస్తవం కాదు అది కొందేళ్లకు మూడు కాళ్ళు ఉంటాయా నాలుగు కాళ్ళు ఉంటాయా కానీ అదృష్టవశాత్తు వాడు పట్టిన కొందేలకు మూడే కాళ్ళు ఉన్నాయి ఇది నా అనుభవం అంటాడు వాడు నేను నా అనుభవం నేను కళ్ళతో చూసిన నేను పట్టిన కొందేలకు మూడే కాళ్ళు ఉంటాయి అని వాడు గట్టిగా వాదిస్తున్నాడు అది ఆగ్రహం అంటారు కానీ అది సత్యం కాదు కానీ సర్వసమ్మతమైనటువంటి విషయం ఏమిటంటే కొందేళ్లకు నాలుగు కాళ్ళు ఉంటాయి అట్లా ఇక్కడ ఆగ్రహం చేయొద్దు పరమార్థ సత్తగలదైనా ఉండని లేదా వ్యవహారిక సత్త ఉండని ఏదైనా ఉండని ఆధారం మాత్రం ఉంటుంది దానికి అధిష్టానం అన్నది ఆ ప్రసంగం ఉన్నందు అంత పూర్తికి ఎందుకనగా ఎట్లు ఆత్మయందు అనాత్మ యొక్క అట్లే అనాత్మయందును ఆత్మధ్యాస ఆత్మయందు అనాత్మ అధ్యాస ఎట్లయో అట్లా అనాత్మయందు కూడా ఆత్మధ్యాస అన్నప్పుడు అనాత్మ కూడా అధిష్టానం అయిపోయింది కదా ఆధారమైపోయింది కదా ఆత్మకు మరి వాస్తవంగా విచారం చేస్తే అనాత్మ చైతన్యానికి ఆధారమా బాబా అది కూడా స్వయంగా అధ్యస్థమే కదా అది ఆధారం ఎట్లయితే అందువల్ల ఎట్లా ఇప్పుడు మనం చెప్పుకున్న దృష్టాంతంలో పటం నందు స్త్రీ మరి స్త్రీ ఒడిలో ఉన్నటువంటి చిన్న అమ్మాయి ఇద్దరు కూడా ఆ పటం నందు ఉన్నారు కానీ చెప్పుకోవడానికి మాత్రము ఆ పిల్లకు ఆధారం ఎవరు అని అంటే తల్లి అంటాము అంతే అంత మాత్రం చేత తల్లి పిల్లకి ఆధారం కాదు వాస్తవంగా పటమే వస్త్రమే అట్లా చైతన్యం అనాత్మ యొక్క అధ్యాస అయింది కానీ అనాత్మయందు కూడా చేతన అధ్యాస ఇక్కడ అన్యోన్య అధ్యాస అవుతుంది అందువల్ల అధిష్టానము పరమార్థ సత్త ఉండాలి అని ఆగ్రహించవద్దు ఆరోపితం కూడా అధిష్టానం అవుతుంది అంత పూర్తికి ఎందుకు అనాత్మ కూడా చైతన్యానికి ఆధారమైంది కదా అనాత్మైంది చైతన్యమక అధ్యాస అయింది అందువల్ల ఈ అన్యోన్యాధ్యాస అయినందువలన ఆధారత్వము దేనికి ఉంటుందో అది పరమార్థ సత్త గలదే ఉండాలని మనం అభివేశం పెట్టుకోరాదు ఆరోపితం కూడా అధిష్టానం ఒక కోతి భూమిపైన నడుస్తూ ఉన్నది ఆ కోతి దాని పిల్ల కూర్చొని ఉన్నది ఇప్పుడు ఆ పిల్లకు ఆధారం ఎవరు అని అంటే కోతి అని చెప్తారు తల్లి కోతి కానీ వాస్తవంగా రెండింటికి ఆధారం భూమియే కదా అందుకని ఆధారము పరమార్థ సత్త గలదే ఉండాలి అని అనుకోవద్దు కొంచెం మాత్రం ఆరోపితమును కూడా అధిష్టానంగా చెప్పుకోవచ్చు అనాత్మయందు పరమార్థముగా ఆత్మ యొక్క ఆధారత్వం లేదు అలా ఇప్పుడు చైతన్యము అనాత్మయందు అధ్యస్తమైంది అన్నాము ఈ విధంగా ఈ జగత్తులో అసత్తు జడవు రెండు ధర్మాలు కదా అసత్వము జడత్వము రెండు ఉన్నాయి ఆ రెండింటియందు ఆత్మ అధ్యాస అయింది ఈ ప్రపంచము సత్యమున్నది మరి ఈ ప్రపంచము ప్రతీతి అవుతుంది అని ఈ విధంగా అనాత్మ యొక్క అసత్యమును మరియు జడత్వమును రెండింటిని కప్పేసి ఆత్మ యొక్క అధ్యాస ఈ ప్రపంచం సత్యం ఉన్నది అని భ్రాంతి అంటే అనాత్మయందు చైతన్యమక అధ్యాస లేదా అయింది అంత మాత్రం చేత పరమార్థిక ఆధారత్వం అనాత్మయందు చెప్పకూడదు ఆధారత్వం ఉన్నది కించిత్ మాత్రం అనాత్మయందు పరమార్థంగా ఆత్మ యొక్క ఆధారత్వం లేదు అదే స్వయంగా ఆరోపితం ఉన్నది అది పరమార్థంగా ఆధారంగా చెప్పడం సంభవించదు అయితే ఆరోపిత ఆధారత్వం ఉన్నది కావున ఈ ప్రసంగం నందు మాత్రమే అధిష్టానం అని అందుకని ఈ ప్రసంగంలో అంటే ఈ అన్యోన్యధ్యాస చెప్పుకునేటువంటి ప్రసంగంలో ఎందుకంటే ఆత్మ ఏందో అనాత్మ అధ్యాసం ఉన్నది అనాత్మ ఏందో ఆత్మ అధ్యాసం ఉన్నది అందుకని ఇక్కడ ఈ ప్రసంగంలో ఆధార మాత్రమే అధిష్టానం ఆధారమైంది కదా అనాత్మ కూడా ఆత్మకు ఆధారం మాత్రం అధిష్టానం అని చెప్పాలంతే పరమార్థ సత్త గలదే ఉండాలని ఆగ్రహం చేయొద్దు అని చెప్పాడు తర్వాత విషయము రేపణించి తెలుసుకుందాం రి ఓం తో సహనా వు సహనోగనత్ సహ వీర్యం కరవావహై తేజస్వినధీతమస్తు మా విద్విషావహై ఓ శాంతి శాంతి శాంతి